శ్రీగురుభ్యో నమీ గణానా గణపతి వామహే ఉపమశ్రవస్తేష్టరాజి బ్రహ్మణా బ్రహ్మణస్పత ఆనశ్వన్మోసాతీమణాధిపతాశివసార శకరాచార్యమ్యమాన్ అస్మాచార్యపర్యంతం వందే గురు పరపరా ఓం భద్రం కర్ణే విష్ణుయామదేవాద్రం పశ్యేమాక్షత్ర స్థిరైరంగైస్తునూ నిషేమదేవృతాయుస్తి వృద్ధశ్వవాహ స్తిన పూషా విశ్వోదా స్నస్తాక్ష్యోష్నే స్వస్తినో బృహస్పతి ఓ శాంతి శాంతి శాంతి అతో వక్ష్యామ్యకార్పణ్యం అజాతి సమత సమంత ఉపాసనాశ్రితుడైన జీవుడు కృపణుడై ఉంటాడు ధీనుడుగా ఉండిపోతాడు ఉపాసనాశ్రుతో ధర్మ ధర్మ అంటే జీవుడు అండి ధర్మ అంటే ధర్మం అనుకున్నారు జీవుడు కృపణుడుగానే ఉండిపోతాడు వాడికి ఆ కోపం ఆ దైన్యం నుంచి విముక్తి అనేది ఉండదు యథా ఎందుకంటే భయపడుతూనే మనిషి బతుకుతాడు మనిషి సంసారంలో కొంత ఇన్సెక్యూరిటీతో జీవిస్తూ ఉంటాడు ఈ ఇన్సెక్యూరిటీ కారణంగా రెలిజియన్లోకి వస్తాడు ద ఇన్సెక్యూరి సంసారం వీడిని పుష్ చేస్తుంది రెలిజియన్లో రెలిజియన్లోకి వస్తాడు ఇక్కడ మరింత భయానికి గురవుతాడు ఇక్కడ కూడా భయాన్ని తెచ్చుకుంటాడు నాకు చూడగానే అలా అనిపిస్తుంది ఇది మంచి దృష్టాంతం అని అనిపిస్తుంది మరి నాకు అలా అనిపిస్తుంది మరి మీకు ఎలా అనిపిస్తుందో నాకు తెలీదు ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభమైన రోజు పొద్దున్న ఈ విద్యార్థులందరూ అబ్బాయిలు అమ్మాయిలు కూడా దేవాలయంలో కొబ్బరికాయ పట్టుకుని కనపడతారు ఆ రోజు పొద్దున్న సోమవారం పొద్దున్న వీళ్ళందరూ అక్కడ ఉంటారు లేట్ కమర్స్ వాళ్ళు ఎర్లీ బర్డ్స్ కొన్ని ఉంటాయి వాళ్ళు ఆదివారం సాయంకాలమే దర్శనం పూర్తి చేసుకుని వాళ్ళు ఉంటారు వీళ్ళందరూ మీరు కనపడతారు మళ్ళీ వాళ్ళు సంవత్సరం దాకా రాలేదు ఇది వా అంటే సంసారం ఏం చేస్తుందంటే ఒక ఇన్సెక్యూరిటీని క్రియేట్ చేసి మనిషిని మతం ఒడిలోకి తోస్తుంది ఇక మతం మతపరమైన జీవితాన్ని గడుపుతున్న పెద్దలు ఉంటారు వాళ్ళు ఈ పిల్లల గురించి చెప్పారు ఇంకా పెద్దలు ఉంటారు వాళ్ళు ఎప్పటి నుంచో మత మతం యొక్క హద్దులకు లోబడి ఆ కట్టుబాట్లని పాటిస్తూ ఉంటారు పురుషులు స్త్రీలు కూడా వాళ్ళు ఆ మతం పేరుతో భయపడుతూ ఉంటారు మనం ఏదైనా ఈ ఈ తేడా చేస్తే ఆ దేవుడు ఏదైనా కొంపముంచుతాడు ఇప్పుడు దదాతు అనాల్సి దాతు అనాల్సిన చోట మీరు దదాతుని అంటే నేను దిద్దాను అది ఆ భాష మీద ఆ వాక్యం మీద అర్థం మీద ఉండే ప్రేమతో దిద్దేని కానీ ఆ దేవుడు పట్టుకుని కొరడా జడిపించబోతాడని భయంతో దిద్దలేదు ప్రేమతోటి దిద్దే భయంతో దిద్దలేదు కొంతమంది భయపడతారు కూడా మనం ఇలా పారాయణ చేసి అలా భయపడతారు ఎన్నో కొన్ని దశాబ్దాల నుండి మతపరమైన కట్టుబాట్లో ఉన్న పెద్దలు కూడా అలా మతం ఉంటే భయపడతారు అంటే ఉపాసనాశ్రయతో ధర్మ అంతే అది జీవుడు ఉపాసనను ఆశ్రయించుకుని భేదబుద్ధిపూర్వకంగా ఉన్నంతకాలం వాళ్ళలా భయపడుతూనే ఉంటాడు పైకి పెద్ద కబుర్లు చెప్పినా లోపల బితుక్ బితుక్కుమని భయపడుతూ ఉంటారు ఈ భయం పోవాలి అంటే అభేదర్శనం ఒక్కటే ఉపాయం కాబట్టి మీకు నేనేం బోధిస్తానంటున్నారు ఆయన అకార్పణ్యం ఈ కృపణత లేని తత్వజ్ఞానాన్ని బోధిస్తానన్నారు అసలు నేను మీకు నిన్ను ఇంకో మాట చెప్పాను ఈ భయం ఎక్కడి నుంచి వచ్చింది భయం ఎక్కడి నుంచి వచ్చిందంటే కా నుండి వైరాగ్యం లేకపోవడం చేత భయం వచ్చింది విరక్తుడికి భయం ఉండదు విరక్తుడికి భయం ఉండదు సో ఇప్పుడు ఈ ఈ ఉపాసనాశ్రతో ధర్మ వాడు నాకు ఈ కోరిక తీరాలి ఆ కోరిక తీరాలి అని వాడు ఆరాధిస్తూ ఉంటాడు దేవుణ్ణి అక్కడ త్యాగ ఉండదు గ్రహణ ప్రధానంగా ఉంటుంది పట్టుకోవడం తాత్పర్యం ఉంటుంది తప్ప విడిచిపెట్టడమునందు తాత్పర్యం ఉండదు ఎప్పుడైతే విరక్తుడుగా అకార్ అదే కార్పణ్యం అంటే అదే దైన్యం ఆ దైన్యాన్ని విధులుపెట్టడం ఏమిటి అంటే మీరు త్యాగ ప్రధానమైనటువంటి తత్వజ్ఞానంలో త్యాగం ప్రధానం దురదృష్టం ఆధునిక కాలంలో ఈ సాధువులు మహాత్ములు కూడా తమ చుట్టూ ఉన్నటువంటి శిష్యులను వాళ్ళని ఎప్పీస్ చేయటం కోసం వాళ్ళని సంతృష్టి కలిగించటం కోసం వాళ్ళని కన్స్రోల్ చేయటం కోసం తత్వజ్ఞానాన్ని కొంచెం ఇటు మార్చి చెప్తారు దానివల్ల ఏమవుతుందంటే ఇప్పుడు ఒంటరిగా ఉన్నప్పుడు ఎప్పిస్ చేయాలి ఒక్కడూ వచ్చి కలిసినప్పుడు ఆ వ్యక్తి యొక్క దుఃఖాన్ని బట్టి లేకపోతే మన వ్యక్తికి ఉండే స్వభావాన్ని బట్టి మనం శాస్త్రాన్ని యథాతథంగా చెప్పక్కర్లేదు వాళ్ళ సందర్భాన్ని బట్టి వాళ్ళకి ఎప్పిస్ ఎప్పిస్ అంటే చేయొచ్చు ఓదార్చి పంపించవచ్చు శాస్త్రానికి కంగారు లేదు కానీ పాఠం చెప్పేప్పుడు ఓదార్చకూడదు పాఠం చెప్పేప్పుడు షేక్ చేసి పారేయాలి మనిషిని ఎందుకంటే మనిషిని షేక్ చేయడానికి మీకు మరో అవకాశం దొరకదు పీపుల్ నీడ్ టు బీ షేక్ అన్ ఆప్ ఊరికే అప్పీస్మెంట్ ఉపయోగం లేదు డాక్టర్ దగ్గరికి వెళ్తే మీకు మీకు నచ్చిన మంది ఇచ్చేడు అనుకోండి ఇంకా మీకు ఆ అనారోగ్యం ఎప్పుడు తగ్గుతుంది కాబట్టి సో అలా చేయకూడదు పాఠం చెప్పేప్పుడు ఖచ్చితంగా చెప్పాల్సి ఉంటుంది సో తత్వజ్ఞానము పట్టుకునేది కాదు ఇది పట్టుకునేదాన్ని తత్వజ్ఞానం అందరం కర్మ ఉపాసనల్లో మీరు పట్టుకునే ప్రయత్నం చేస్తారు ఫలాసక్తితో చేస్తూ ఉంటారు కర్మల్ని ఉపాసన లేనం తత్వజ్ఞానంలో త్యాగం ప్రధానమైనది ఇక్కడ ప్రాధాన్యమంతా కూడా త్యాగానికి ఎవడు త్యాగం చెయ్యలేడో వాడికి కృపణుడు అని పేరు కృపణుడు అంటే దీనుడు లోభి కూడా అర్థం ఉంది ఏమిటి లోభం ఏమిటి వాడుకున్న లోభము త్యాగాన్ని చేయలేడు వాడు శ్రీకృష్ణుడు కర్మఫల త్యాగం చేయమంటే కర్మఫల త్యాగం చేస్తే కర్మ ఎక్కడి నుంచి వస్తుంది అంటాడు వర్ణితస్సది శ్లోకంలో ఏమనుందో చూసుకో శ్లోకంలో ఏమనుంది కర్మజంహి ఫలం చెక్వ కర్మజం ఫలం తక్వ కర్మజంహి ఫలం చెక్వ మనీషిణ కర్మ కుంతి మనీషిణానుందా తర్వాత శ్రీ పన్నెండో అధ్యాయంలో శ్రేయోహి జ్ఞానమభ్యాసాత్ జ్ఞానాత్ ధ్యానం విశిష్యతే ధ్యానాత్ కర్మఫల త్యాగ త్యాగా ఛాంతిరనంతరం దాని లేదు కర్మఫల త్యాగ అనే మాట లేదు కాబట్టి త్యాగ ప్రధానంగా ఉంటుంది తత్వశాస్త్రం కర్మయోగం కూడా మీరు గీతలోకి వచ్చారు అనేప్పటికీ మీకు జ్ఞానయోగము ఎలాగూ త్యాగప్రధానమే కర్మయోగం కూడా త్యాగప్రధానంగా ఉంటుంది ఆ త్యాగం చేయలేని వాడు లోభి కృపణుడు వాడు ఉపాసనాశితితో ధర్మ నేను మీకు కార్పణ్యము లేని తత్వాన్ని బోధిస్తాను అంటే త్యాగప్రధానమైన తత్వజ్ఞానాన్ని బోధిస్తాను ఎందుకంటే మీ స్వరూపము మీ స్వరూపము అది త్యాగప్రధానంగా ఉన్నప్పుడు మాత్రమే నిత్యశుద్ధ బుద్ధముక్త స్వభావ మీరు కొత్తగా మోక్షాన్ని సంపాదించక్కర్లేదు యు ఆర్ ఎటర్నల్లీ లిబరేటెడ్ ఎటర్నల్లీ ప్యూర్ టైమ్లెస్లీ ఎటర్నల్ మీన్స్ టైమ్లెస్ యు ఆర్ టైమ్లెస్లీ ప్యూర్ అనే సత్యాన్ని మీరు గుర్తించాల్సి ఉంటుంది అది నేను మీకు బోధిస్తాను అని ప్రతిజ్ఞ చేస్తున్నారు తర్వాత ఇక్కడ అవిద్యాకృత దృష్ట్యా జాయమానం ఏన ప్రకారేణాయతే అవిద్య చేత జాయమానం జ్ఞానమునందు నాయతే కించిత్ అవిద్యయా జాయమానం జ్ఞానమునందు నాయతే ఇప్పుడు సినిమా తెర మీద కనపడేవన్నే సత్యం అనుకుంటే అక్కడ ఎవ్యవో ఘటనలు జరుగుతున్నాయి అవన్నీ యథార్థములు అది అవి అజ్ఞానము జాయమానం చూడండి తర్వాత ఇక్కడ జాయమానం అనే పదానికి శంకరులు చాలా లోతైన అర్థాన్ని చెప్పారు ఇప్పుడు మనం ఏమనుకుంటాం తల్లి గర్భం నుంచి ప్రసవం అయినప్పుడు పుట్టడమే పుట్టడం అనుకుంటాం మనం అది కాదు పుట్టడం అంటే ఇప్పుడు శంకరుల దృష్టాంతం ఏమి ఇచ్చారంటే మరో చోట భాష్యంలో అహం సుఖీ జాత అహం దుఃఖీ జాత ఇప్పుడు మీరు కులాసాగా ప్రశాంతంగా వాళ్ళు కుర్చీలో కూర్చొని ఉన్నారు ఫోన్ మోగింది ఫోన్ ఎత్తారు ఏదో వార్త పిడుగులాంటి వార్త మీ చెవిలో పడింది పడగానే మీకు దుఃఖం కలిగింది అంతకుముందు లేని దుఃఖం ఇప్పుడు కలిగింది అంతకుముందు మీరేమిటి సుఖీ ఇప్పుడేమిటి దుఃఖీ సంస్కృతంలో అయం దుఃఖీ జాత వీడు దుఃఖీ అయినాడు జాత ఉందా అక్కడ పుట్టు పుట్టినాడు అంతకుముందు లేని దుఃఖం ఎప్పుడు పుట్టిందా లేదా అంతకుముందు లేని దుఃఖిత్వము ఇప్పుడు మీకు పుట్టిందా లేదా కాబట్టి మీరు దుఃఖిగా పుట్టారా లేదా పుట్టారంతే కాబట్టి ఈ దుఃఖం పోయింది ఏదో గుడ్ న్యూస్ వచ్చింది అహం సుఖీ జాత కాబట్టి వీడు ఎప్పుడు పుడుతూనే ఉంటాడు మనస్సుతో తదాత్మ్యాన్ని చెంది దేహేంద్రియ మనస్సుల చేత నిర్మాణము చేయబడిన ఏ కల్పిత వ్యక్తిత్వము అది తాను అని వీడు కాలం వీడు గంట గంటకి పుడుతూనే ఉంటాడు భగవాన్ రమణ మహర్షి ఏమన్నారంటే ఏ క్షణంలో నువ్వు దేహాభిమానం చేత అహంకారం కలిగి ఉంటావో ఆ క్షణంలో నువ్వు పుట్టే ఈగో అహంకారము నిరంతరంగా ఉండదు అప్పుడప్పుడు గ్యాప్స్ వస్తాయి అహంకారం లేదు ఇప్పుడు తక్కువ అహంకారం వచ్చింది అదిగో వీడు పుట్టాడు అది పుట్టుక కాబట్టి ఈ జాయమానం వీడు ఎప్పుడూ పుడుతూనే ఉంటాడు ఎప్పుడో తల్లి ప్రసవించినప్పుడు మాత్రమే పుట్టారన్న అదొక ప్రథ అదొక బండ గుర్తు తల్లి ప్రసవించినప్పుడు నేను పుట్టారు బండగుర్తు బండగుర్తు అంటే బండస్వాధ్యాయు పెట్టుకున్న గుర్తు అని అర్థం తెలివైనవాడు పెట్టుకున్న గుర్తు అని కాదు తెలివైనవాడు అసలు పుట్టుకోలేదు నకించి జాయతే ఏమంటే మీరు నిద్రలేచారు నిత్య సృష్టి అప్పుడే పుట్టింది జగత్తు నిద్రపోయారు నిత్య ప్రళయం రాత్రి దాకా అక్కర్లా మధ్యాహ్నం భోజన చేసిన తర్వాత నిద్రపోయినప్పుడు కూడా ప్రళయమేది కాబట్టి వాస్తవంలో ఏదీ పుట్టుటలేదు సినిమా తెర మీద రోజుకి నాలుగు షోలు వేస్తాడు ఏం పుడుతుంది ఏం పో ఏం పోతుంది ఏమిటవుతుంది ఏమీ అవ్వదు అటువంటి సినిమా తెర వంటి కాన్షియస్నెస్ జాగ్రత్త చేతనలో ఒక ప్రపంచము దాని ఘటనలు అలా ప్రకాశిస్తూ ఉంటాయి మళ్ళీ మాయమవుతూ ఉంటాయి అజ్ఞానం చేత మాత్రమే ఇదంతా యథార్థము అనుకుంటాడు జ్ఞానం చేత ఇదంతా కూడా మిథ్యా కల్పితము కేవలము ఈ కల్పనకు అధిష్టానమైనటువంటి ఆ చైతన్యమే సత్యము అని తెలుసుకుని ఆ స్పేస్ లైక్ అవేర్నెస్లో ఆ ఆకాశము వంటి చేతనలో నిలిచి ఉండిపోతాడు సో ఇప్పుడు దీన్ని అదే మోక్షము నీకు సర్వత అజమేవ బ్రహ్మభవతి నువ్వు అజ్ఞానాన్ని పోగొట్టే జ్ఞానాన్ని పొందటం ద్వారా అంటే తెలుసుకునటం ద్వారా నువ్వు బ్రహ్మమైపోతావు వీడు భయపడుతూ ఉంటాడు పాముని భయపడుతూ ఉంటాడు అది పాము కాదు రజ్జు అని తెలుసుకోగానే అభయస్వరూపుడైపోతాడు ఈ భయం అన్నది వాడ వాడి స్వరూపమే అభయం వీడి స్వరూపమే అభయం నడిచి వెళ్తున్నాడండి వీడు అభయుడా భయం గలవాడా చెప్పండి అభయస్వరూపుడుగా ఉన్నాడు భయమేముంది అభయుడుగానే ఉన్నాడు కొత్తగా అభయుడు కానక్కర్లేదు అభయుడుగానే ఉన్నాడు కానీ త్రాడును చూసి అజ్ఞానం చేత పాము అనుకోవడం చేత ఒక ఆవరణ వచ్చేసింది ఆ అభయస్వరూపం మీద ఆవరణ వచ్చేసింది దాన్ని కప్పేసి భయం దాని మీద కూర్చుంది వీడి అభయస్వరూపము మూత పడిపోయింది కప్పుబడిపోయింది భయస్వరూపం ముందు భయం ముందుకొచ్చేసింది కాబట్టి వీడు నేను భయపడిపోతున్నాను భయపడిపోతున్నాను అన్నాడు ఇప్పుడు ఈ భయం ఎలా పోతుంది కర్ర పెట్టి కొట్టేస్తే పోతుందా లేక నాగదేవతకి ఉపాసన చేస్తే పోతుందా లేకపోతే బ్యాటరీ లైట్ వేసి ఇది పాము కాదు త్రాడు అని తెలుసుకుంటే పోతుందా చెప్పండి ఉపాసనాశ్రయతో ధర్మ సో నాగదేవతను ఉపాసన చేస్తే అది పోతుందండి ఎప్పుడూ కూడా నాగదేవతను ఉపాసన చేస్తే మీకు పుణ్యం వస్తుంది స్వర్గంలో భోగాలు అనుభవిస్తారు కానీ ఇప్పటి భయం పోదవు ఇప్పుడు భయం అలాగే ఉంటుంది అంచేతనే ఈ ఉపాసకుడు ఇక్కడ దుఃఖపడుతూనే ఉంటాడు ఈ కర్మి కూడా ఇక్కడ దుఃఖపడుతూనే ఉంటాడు ఎందుకంటే వాడు చేసే ఎఫర్ట్ అంతా స్వర్గానికి పనికొచ్చిందే తప్ప ఇక్కడికి పనికొచ్చేది కాదు ఇక్కడికి పనికొచ్చేది కావాలంటే గీత క్లాస్కి రావాల్సిందే అంతఃకరణ శుద్ధి కొరకు ఉపాసన చేస్తే ఇక్కడ భయమైపోయింది అక్కడికి ఇంకా సంతఃకరణ శుద్ధి అంటే అభయుడు అయిపోయినాడు దట్ ఈస్ దేర్ దట్ ఈస్ దేర్ దట్ ఈస్ అండర్స్టూడ్ దర్ ఫార్ కనుక ఈ అభయస్వరూపము మూతపడిపోయింది ఆవరణ ఆవృతమైపోయింది ఇప్పుడు వీడు ఏం చేయాలి నాగదేవతో ఉపాసన చేయడం కాదు కర్రపుచ్చుకునే తాటు పట్టుకుని కొట్టడము కాదు అది చేయక్కర్లేదు కర్మ చేయకర్లేదు ఆ ఆవరణని తొలగించేయాలి ఆవరణ భంగము అలాగే వీడు దేహేంద్రియాదులతో తాదాత్మ్యాన్ని చెంది నేను పరిచ్ఛన్నమైన అహంకర్తా భోక్తాను కోటమే ఆవరణము ఆవరణ భంగము జ్ఞానం వల్ల కలగాలి జ్ఞానం ఏం చేస్తుంది ఈ అజ్ఞానం అనేటువంటి తెరని అది తొలగించి పారేస్తుంది తొలగించి పారిస్తే ఇప్పుడు అజ్ఞానం అనే తెరని తెరని కర్మ తొలగించవచ్చు కదా అంటే కర్మ తొలగించవచ్చు ఎందుకంటే కర్మ కర్తృత్వ భావనని బలం చేసి తప్ప తొలగించేది కాదు ఇంకా ఉపాసన అయితే ఇంక మరియును జిడ్డని నేను మీకు చెప్పాను కదా ఉపాసన అంటే జిడ్డే సో అది వాడు కర్తాభోక్తా కింద ఉంటాడు చాలా పెద్ద అహంకారంగా ఉంటాడు ఉపాసకుల యొక్క అహంకారము అది చెప్పశక్యము కాని అహంకారంలో ఉంటాడు నేను చూసే ఆశ్చర్యపడే ఒక ఆయన వచ్చారు గాయత్రి ఉపాసకుని నేనని రాగానే ఇంట్రడ్యూస్ చేసుకున్నారు యామ గాయత్రి ఉపాసక అని గాయత్రి ఉపాసకుడు ఎలా ఇంట్రడ్యూస్ చేసుకోడు ఎందుకంటే గాయత్రి నిష్కామైన ఉపాసన సకామ ఉపాసన కాదు ఆయన గాయత్రి ఉపాసన మీద నేను పుస్తకం రాశానన్నారు సరే నాకు కాపీ ఇచ్చారు నేను చూడమని ఇచ్చారు నాకు సొంతంగా ఇచ్చే లేదు ఊరికే చూడమని ఇచ్చారు తీసి చూస్తే అన్ని తప్పులు అన్నీ తప్పులు తర్వాత ఓ చోట గాయత్రి మంత్రం నుంచి గాయత్రి మంత్రాన్ని గురించి కొటేషన్ ఒకటి గోపథ బ్రాహ్మణంలో ఉంది గోపథ బ్రాహ్మణము అని ఒకటి ఉంది శతపథ బ్రాహ్మణంలాగే బ్రాహ్మణము ఇప్పుడు తెలుగులో ఉంది పుస్తకం గోని గో ఉంది పాకి వాకి తెలుగులో తేడా పెద్ద ఎక్కువే ఉండదు అది వా ఉంది అక్కడ తా పొట్టలో చుక్క పెట్టకపో వీళ్ళు పొట్టలో చుక్క పెట్టకపోవడం వీళ్ళకి వీళ్ళ వీళ్ళని మొట్టికాయలు వేస్తే కానీ వాళ్ళు పొట్టలో చుక్క పెట్టడం గ్రంథము అని రాస్తాడు గ్రంథము అని ఎప్పుడైనా రాస్తాడా పొట్టలో చుక్క పెట్టాడు వాడిని కాలరు పట్టుకుని ఎన్ని చోట్ల చుక్క పెట్టలేదు అన్ని ముట్టిగాయలు వేసి మళ్ళీ ప్రింట్ చేసుకురా పుస్తకం అని చెప్పాలి స్వయం కన్ఫ్యూజ్డ్ రాన్ కన్ఫ్యూజ్ అయ్యతి సో పొట్టలో చుక్క పెట్టలేదు ఇప్పుడు ఏమైంది ఆ పదం ఏమైంది ఆ పదం ఇప్పుడు గోవధ బ్రాహ్మణమైంది అలా ఉంది నేను పూజ స్వామికి చెప్పాను గోవధ బ్రాహ్మణం రాసి రామ రామ అన్నారు ఆయన అయ్యయ్యో రామ రామ అన్నారు ఆయన గాయత్రి ఉపాసకుడి అంటాడు సరే అయిపోయింది మీరేం చేస్తారని నన్ను అడిగాడు ఏం చేస్తామండి ఏదో భిక్ష ఏదో చేస్తాం భిక్ష అందరూ చేస్తారులేండి అది కాదు మీరు ఏం చేస్తారో చెప్పండి అని మా అంటే నేను ఉపనిషత్తులు ఏదో పాఠం చెప్తూ ఉంటానండి అని పొరపాటును అన్నాను అంత మాట నేను అసలు అన్నది తక్కువ ఏదో అనేశాను బై మిస్టేక్ అనేశాను ఆ ప్రశ్నకి సమాధానం ఏం చెప్పాలో తెలియక అనేశాను ఆడావిలో అనేస్తే ఎందుకంటే ఉపనిషత్తులు గాయత్రి ఉపాసన చేసుకోవచ్చు కదా అని కూడా అప్పుడు అనుకున్న జిడ్డు అంటే అలా ఉంటుంది సో ఎనివే కాబట్టి ఉపాసన వల్ల మీకు పుణ్యలోకాలకు వెళ్ళేటువంటి పుణ్యాన్ని సముపార్జించగలుగుతారే తప్ప మీరు ఆవరణ భంగం కలగదు నేను ఉపాసకుడననే అహంకారమే ఆవరణ ఆవరణ భంగం కలగదు ఆవరణ భంగం కలగాలంటే మీరు ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవాల్సి ఉంటుంది జ్ఞానము చేతనే బ్రహ్మభవతి జ్ఞానము చేతనే వీడు బ్రహ్మస్వరూపుడు అవుతాడు తథాతం ప్రకారం శృణ్విత్యర్థ సో అది యథానుంది శ్లోకంలో ఛాదస్థంగా నేను వ్యాఖ్యానిస్తున్నాను శ్లోకంలో యథానుంది ఏది పుట్టదు అంతా పుడుతున్నట్టు అజ్ఞానం చేత కనబడుతున్నా ఏది పుట్టేది లేదు అది ఏ ప్రకారము అని ఉంది అప్పుడు మీరు మిగిలింది మరి ఫిలప్ చేసుకోవాలి ఎలా ఫిలప్ చేసుకోవాలి ఏ ప్రకారము అని ఉంది కనుక ఆ ప్రకారమును అని యథా నుంచి తథా వచ్చింది ఇంకా ఒక వెర్బు వేస్తే ఫినిష్ అవుతుంది వక్ష్యామి అని పైన వెర్బు వేశారు ఇప్పుడు ఏం వెర్బు వేస్తారు శృణు అని వెర్బు వేసుకోవాలి చెప్పబోతున్నాను ఆ ప్రకా నేను చెప్పబోతున్నాను ఆ ప్రకారాన్ని అని నేను ఆయాసంతో ఆగాను అనుకోండి అప్పుడు మీరు వెర్బెల్లా ఫినిష్ చేసుకుంటారు వినండయా అని ఫినిష్ చేసుకుంటారు భాష్యకారులు తథా తంప్రకా తథా తీసుకొచ్చారు యథా అంటే ఎం ప్రకారం అని అర్థం చెప్పారు ఎన ప్రకారేణా తం ప్రకారం ఆ ప్రకారము శృణు వినుము ఇర్థ ఆత్మహ్యాకాశవజ్జీవైర్బోదితాదివచ్చాత జాతావేత నిదర్శనం చెప్పండి పుట్టుక అనేది ఒకటి ఉంది కదా పుడుతున్నారు నక్షత్రాలు ఉన్నారు ఇవన్నారు అవన్నారు వయస్సు సో ఇన్ని ఉంటుంటే మరి పుట్టుకే లేదని ఈ పుట్టుక వ్యవహారాన్ని మీరు ఎలా వ్యాఖ్యానం చేస్తారు అదొకటి మాకు చెప్పండి అది చెప్తున్నారు ఈ శ్లోకం నుంచి ఆకాశ దృష్టాంతం ఆరంభం అవుతూ ఆత్మా హ్యాశవత్ ఆత్మా ఆకాశము వంటిది హి ఎందువలన అనగా ముందు అవతారికి చూద్దాం అవతారికి చూస్తే అసలు ఆ శ్లోకం ఓ పొజిషన్లోకి వస్తుంది అజాతి బ్రహ్మా అకార్పణ్యం వక్ష్యామి ప్రతిజ్ఞాతం తత్సిద్ధ్యర్థం హేతుం దృష్టాంతంచ వక్ష్యామి ప్రతిజ్ఞ చేశారు ప్రతిజ్ఞ అంటే డిక్లరేషన్ అంటే అదేదో హామీ ఇచ్చారు వా వాదా చేశారు అని కాదు పాఠం చెప్పేప్పుడు ఇది చెప్తాను అని ప్రతిజ్ఞ చేశారు ఏమిటా ప్రతిజ్ఞ అజాతి అకార్పణ్యం బ్రహ్మ వక్ష్యామి మీకు నేను బ్రహ్మని చెప్తాను ఇప్పుడు మీకు ఓ బ్రహ్మని చెప్తా ఈ పరబ్రహ్మ ఈ జగద్రూపంగా ఉన్నాడయ్యా నువ్వు ఆ పరబ్రహ్మని ఈ మంత్రంతో ఉపాసన చేయి నీకు ఆ పరబ్రహ్మ రక్షణ కల్పిస్తాడు అని నేను చెప్పాను అనుకోండి ఇప్పుడు ఈ బ్రహ్మ కార్పణ్యంతో కూడిన బ్రహ్మ కార్పణ్యం బ్రహ్మ చెప్పండి కార్పణ్యంతో కూడిన బ్రహ్మ అయింది లేదు ఏమండి కాబట్టి మీకు చెప్తాను ఆ పరబ్రహ్మే ఈ జగద్రూపంగా ప్రకటమై ఉన్నాడయ్యా అని చెప్పాను నేను ఆ బ్రహ్మని ఆ పరబ్రహ్మను ఉపాసన చేసుకో అని చెప్పాను ఈ బ్రహ్మ అజం బ్రహ్మ జాతం బ్రహ్మయ జాతం బ్రహ్మయ్య జాతే బ్రహ్మని వర్తది ఆయన ప్రతిజ్ఞ ఏమిటి నేను నీకు కార్పణ్యం లేని బ్రహ్మని చెప్తా అకార్పణ్యం జాతి లేని పుట్టుకలేని బ్రహ్మని చెప్తాను అజం బ్రహ్మవక్ష్యామి అని ప్రతిజ్ఞ చేశారు ఏమండి ఏమంటే పుట్టుకలేని బ్రహ్మ జాతి లేని బ్రహ్మ ఆత్మ తప్ప మరొకటి అవదు ఎందుకంటే ఆత్మ కంటే భిన్నంగా బ్రహ్మ ఉందంటే అప్పటికే పుట్టేసింది అది ఎందుకంటే ఈ ఆత్మలన్నీ ఆ బ్రహ్మ నుంచి వచ్చాయి పుట్టేసింది అది ఆల్రెడీ పుట్టుకలేని బ్రహ్మ చెప్పాలంటే కార్పణ్యం లేని బ్రహ్మ చెప్పాలంటే ఆత్మరూపమైన బ్రహ్మనే చెప్పాలి ఎందుకంటే భేద దర్శనమే కార్పణ్యం అని మనం అనుకున్నాము కాబట్టి అజాతి అకార్పణ్యం బ్రహ్మపక్ష్యామి అది చెప్పాలంటే ఆ ప్రతిజ్ఞ అది ప్రతిజ్ఞ ఈ ప్రతిజ్ఞను నెరవేర్చాలి అంటే దృష్టాంతం ఒకటి కావాలి హేతు ఒకటి దృష్టాంతం ఒకటి కావాలి బ్రహ్మ అజాతి అకార్పణ్యం లైక్ పర్వతో వన్హిమాన్ పర్వతము నిప్పుగలది దాని గర్భంలో అది అగ్నిపర్వతము అగ్ని గలది హేతువు చెప్పాలి దృష్టాంతం చెప్పాలి హేతు ఏమిటి ధూమాత్ ధూమము వలన దృష్టాంతమేమిటి యథా మహానస మహానస అంటే కిచెన్ సో కిచెన్ ఎలాగో అల్లాగా హేతువు దృష్టాంతం చెప్పాలి ప్రతిజ్ఞ చెప్పి హేతువు దృష్టాంతము చెప్పాలి పర్వతో వన్మాన్ ప్రతిజ్ఞ ధూమాత్ హేతువు యథామహానస దృష్టాంతం ఆ ప్రతిజ్ఞలో కూడా వన్మాన్ వన్మత్వము సాధ్యం దట్ ఈజ్ వాట్ యూ హ్యావ్ టు ఎస్టాబ్లిష్ సాధ్యం పర్వత పక్షం సాధ్యం పక్షమునందు ఉంటుంది అటుకే మీకు ఈ పరిభాష పడికట్టు పదాలు చెప్పాను వల్లండి సాధ్యం పక్షం పుప్పాల గారి కోసం చెప్పాను మీరు మామూలుగా మిగతా మూడు మీకు సరిపడతాయి పోనీ మీరు కూడా తీసుకుంటే నాకేం అభ్యంతరం లేదు వాటవర్సన్నాను నేను సో హేతు ప్రతిజ్ఞ చేసిన తర్వాత హేతువు దృష్టాంతం చెప్పాలి ఇప్పుడు ఇక్కడి నుంచి ఆకాశ దృష్టాంతం ఆరంభం అవుతుంది మనకి సుమారు ఒక నెల రెండు నెలలు క్లాసులు ఓ నాలుగైదు క్లాసులైనా నాలుగైదు వర నాలుగైదు క్లాసులు కనీసం ఇంకా కొన్ని ఎక్కువ క్లాసులు ఏడు ఎనిమిది క్లాసులైనా కూడా మనం ఆకాశ దృష్టాంతంతో ఉంటాం కాబట్టి మీరు ఏం చేయాల్సి ఉంటుందంటే ఈ క్లాసుల్లో ఉండే ఆకాశ దృష్టాంతాన్ని ఒక ఇంటలెక్చువల్ ఎఫర్ట్ కింద ఆగిపోకూడదు మీరు ఆ ఆకాశ దృష్టాంతాన్ని అనుభవానికి తెచ్చుకోవాలి దాన్ని నిధిధ్యాసనము ఉంటారు అంటే ఇప్పుడు అహం అయామ్ ఇండియన్ అనుకున్నారు అది ఆకాశ దృష్టాంతం కాలేదు కండిషనింగ్ అయిపోయింది అహం బ్రాహ్మణ అహం పిత మీరు ఇలాగ ఏదనుకున్నా అది పరిచ్ఛిన్నమై కూర్చుంది ఆకాశదృష్టాంతం వెళ్ళయింది కాబట్టి అహం మీద అహం అస్మి అంతే ఇంకేం వద్దు దట్ వితౌట్ ఎనీ డెసిగ్నేషన్ అండ్ డిఫ మీకు మీరు ఏ డెసిగ్నే స్త్రీ అనేది కూడా వద్దు ఏ డెసిగ్ నేను తండ్రిని కొడుకుని ఇవి కూడా వద్దు అవి వ్యవహారానికి అస్తమానం నేను తండ్రిని తండ్రిని అనుకోకూడదు వ్యవహారం వాడికి చేయాల్సింది ఏదో చేసేసి ఓ దండం పెట్టి ఉరుకోవడం అంతే లేకపోతే నేను తండ్రిని వీడు కొడుకు వాడు మనవడు అని కూర్చుంటే ఆ మధ్యలో ఇంకో లేడీ ఒక ఆవిడ ఉంటుంది చాలండి అస్తమానం ఉరికే అంటుంది ఆవిడ ఆవిడ పోకపోతుంది ఎందుకంటే ఆవిడ పోవడం డబ్బు పోసి కొనుక్కుంది వీడిని అలా కూడా అవ్వచ్చు అలా కూడా అవ్వచ్చు వాడప్పుడు అలా అవుడి అసలు లా కొడుకు లా కొడుకు ఇంకా నీ కొడుకేమిటి నేను మొన్న పెళ్లి చేసుకున్న తర్వాత ఇప్పుడు కూడా ఇంకా నీ కొడుకేనా అని ఆ అమ్మాయి కొంచెం కోపపడవచ్చు అన్విట్టింగ్లీ ఆ అమ్మాయికి ఒక రకమైన వ్యతిరేక భావం ఏర్పడుతుంది ఎందుకు ఏర్పడిందో కూడా ఆవిడికి తెలియదు నాకు తెలుసు ఎందుకని నేను ఫిలాసఫర్ని కనుక ఫిలాసఫీ గురించి చెప్తున్నాను కనుక ఆ అమ్మాయికి ఈయన మీద ఎందుకు వ్యతిరేక భావం అంటే అమ్మాయికి తెలియదు పాపం యంగ్ లేడీ ఆవిడికేం తెలుస్తుంది సో ఆ అమ్మాయికి తెలియదు నన్ను అడగండి నేను చెప్తా ఆవిడ వ్యతిరేక భావం ఏమిటంటే నేను ఇంత కష్టపడి వీడిని పెళ్ళాడితే వీడు నావాడవుతాడు కానీ ఇంకా నావాడు నావాడు అంటాడేమిటినా అని ఆవిడ సమస్య దట్ ఈస్ ది సీక్రెట్ ఆఫ్ ఎయిట్ కాబట్టి ఆ సత్యం ఈయన తెలుసుకుని ఇంకా ఇల్లు వదిలిపెట్టి ఇక్కడికి పాఠానికి వచ్చి కూర్చుంటే మంచి అలా చేయాల్సి ఉంటుంది కాబట్టి సో అహం అస్మి స్పేస్ లైక్ అహం అస్మి మీరే కాదు నేను కూడా ఇదిగో నేను ఇన్ని పుస్తకాలు ఉన్నాయి ఆ ఇంత డబ్బు ఉంది లేకపోతే ఈ ఇల్లుంది ఆ బిల్డింగ్ ఉంది నేను ఈ స్వామీజీని అమెరికా వెళ్తాం అలా అనుకోకూడదు అలా అనుకోకూడదు సందర్భాన్ని బట్టి అంటే అనొచ్చు అలా అనుకోకూడదు అలా అనుకుంటే ఆ స్పేస్ లైక్ చైతన్యానికి ఆకాశం చైతన్యానికి భంగం వచ్చింది మీరు ప్రాక్టి అభ్యాసం చేసి చూస్తే తెలుస్తుంది మీకు నేనేం చెప్పను ద ప్రూఫ్ ఆఫ్ ది పుడింగ్ ఈజ్ ఇన్ ఇట్స్ ఈటింగ్ అన్నారు చన్మానందజీ చన్మయ మహారాజ్ కాబట్టి పాయసం ఎలా ఉందంటే ఏం చెప్పంటారు నిన్న పాయసం వచ్చింది ఈ పాయసం నేను ఇంకో అయినా కూర్చున్నా ఎదురే ఇది పాయసం ఎలా ఉంటుంది ఎలా ఉంటుంది ఏమిటండి వేసుకుని కూర్చుంటే వేసుకోవా ఎలా ఉంటుంది ఏమిటి నేనే వేసుకున్నాను ఆ అబ్బాయి ఎంత బాగులతో చూడండి వెళ్ళాలి కాబట్టి ఆకాశవత్ మీరు ఉండండి బీ లైక్ దాట్ ఆకాశవత్ అహమస్మి ఎప్పుడూ అలాగ ఆకాశవత ఉండాలి ఏదో ఇంట్లో వాళ్ళు పిలిచారనుకోండి అహం ఆకాశవత్ అని అనకూడదు వాళ్ళకి కావలసిన వాళ్ళకి చేసేసి వాళ్ళ పని వాళ్ళకి చేసిపెట్టి మళ్ళీ ఆకాశవత్ ఇది దిత్యాసన కోసం చెప్పింది కానీ ఒక ఇంటలెక్చువల్ హేతువు దృష్టాంతం అన్నారు కదా అని తార్కికుల్లాగా ఇంటలెక్చువల్గా కోసం చెప్పింది కాదు దాన్ని రియలైజ్ ఎట్ ఆకాశ దృష్టాంతాన్ని చెప్తున్నారు హేతువుని కూడా చెప్తారు ఆ హేతువుని ఆ దృష్టాంతాన్ని చెప్పడం కోసం అంటే ఏమిటి నువ్వు అకార్పణ్యం అజాతి బ్రహ్మ నువ్వు కార్పణ్యము లేని జాతి పుట్టుక లేని బ్రహ్మవు అనే సత్యాన్ని బోధించి తెలుసు అది తెలుసుకోవాలండి భగవంతుడు ఈ దేహాన్ని అందుకోసం ఇచ్చాడు లేకపోతే నాలుగు కాళ్ల దేహాన్ని ఇచ్చి రెండు కాళ్ళ దేహాన్ని ఇచ్చి రే ఆత్మస్వరూపాన్ని తెలుసుకుని నాలో విలీనంకా అని చెప్పాడు అది సందేశం అది వీడి జాతకం అది అసలైన జాతకం నన్ను అడగండి నేను చెప్తా జాతకం నిజంగా అదే అసలైన జాతకం వీడు రెండు కాళ్ల మనిషిగా పుట్టాడు కాబట్టి వీడు అధికారి శరీరం అదే వీడు ఆత్మస్వరూపాన్ని తెలుసుకుని కృతార్థుడవ్వాలి అందుకోసం నువ్వు అజాతి అకార్పణ్యం బ్రహ్మ అని తెలుసుకో అలా తెలుసుకోవడం కోసం ఉరికే సంసారాన్ని అవసరమైన మేరకు దాని కర్తవ్యాన్ని దాన్ని చేస్తూ మనం ఆకాశంలాగా ఉండిపోవాలి ఆకాశ దృష్టాంతం ఇంకేటి నుంచి క్లాస్ ఆఫ్టర్ క్లాస్ నేను చెప్తూ ఉంటాను దృష్టాంతమాహా అది అది చెప్పడం కోసం ఆయన పూలుకుంటున్నారు ఆత్మా హి ఆకాశవత్ ఆత్మ ఆకాశము వంటిది ఆకాశము వంటిది అంటే ఏమిటి చూడండి సజాతీయ విజాతీయ స్వగత భేదశూన్యం ఇర్థ ఇప్పుడు చెట్టుంది ఈ చె చెట్టు ఉంది మావిడి చెట్టు ఇతర మావిడి చెట్ల కంటే భిన్నమైనది అది సజాతీయ భేదము మామిడి చెట్టు వేప చెట్టు కంటే భిన్నమైనది అది విజాతీయ భేదము మావిడి చెట్టులో కొమ్మలు వేరు ఆకులు వేరు పిందెలు వేరు కాయలు వేరు వ్రేళ్ళు వేరు ఇది స్వగత భేదము ఇప్పుడు ఆకాశంలో ఆకాశంలాంటి ఆకాశం మరొకటి ఉందా లేదు సజాతీయ భేదం లేదు ఆకాశము కంటే భిన్నంగా ఉండే విజాతీయ ఆకాశం మరొకటి ఏమైనా ఉందా లేదు విజాతీయ భేదం లేదు కొని కనీసం స్వగత భేదమైనా ఉందా అంటే అది కూడా లేదు ముక్కలు అవయవాలు లేవు ఆకాశంలో పృథివీలో స్వగత భేదం ఉంది కానీ ఆకాశంలో అది కూడా అది ఎల్లాగా ఆకాశం ఎలాగైతే సజాతీయ విజాతీయ స్వగత భేదశన్యమో రహితమో అదేవిధంగా అహం ఆకాశవత్ అస్మి అహమస్మి ఈ అహమస్మిలో ఇది నేను ఇది పరాయి అనే భేదం అనుభవానికి రాదు అహమస్మిలో ఆకాశము వంటి ఆ చైతన్యంలో ఈ ముక్క ఈ పార్ట్ ఆ మొక్క ఆ పార్ట్ చెయ్యి కాలు అలాంటి భేదాల అనుభవానికి రావు స్వగత భేదం అనుభవానికి రాదు నేను ఒక జీవుణ్ణి మరొక జీవుడు ఇంకొడు అనే ఆ భేదం అనుభవానికి రాదు ఏ భేదము అనుభవానికి రాదు అది ఆకాశము వంటి ఆత్మచైతన్యము అహం ఆత్మా ఆకాశవత్ అయితే మరి ఏమండి ఇప్పుడు ఈ జీవుడు ఆయన ఇంకో జీవుడు ఆయన ఇంకో జీవుడు ఆ పశువులు జీవులు ఇలాగే అనేక జీవులు ఉన్నాయి కదా ఈ జీవుల యొక్క వ్యవహారం అయితే ఉంది కదా మరి ఈ జీవ వ్యవహారం ఎక్కడి నుంచి వచ్చింది అంటే జీవత్వ వ్యవహారం ఇప్పుడు ఆత్మ ఒక్కటి కానీ జీవులు అనేకం జీవులు అంటే జీవులు అనేకం ఈ వ్యవహారం ఉంది కదా అది ఎలా వచ్చింది అది యథార్థం కాదు మిథ్య మిథ్యారూపంగా వచ్చింది కానీ మిథ్యని వ్యాఖ్యానం చేయాలి ఇప్పుడు మీకు ఎక్కడైనా కన్ఫ్యూషన్ ఉంటే మీరు ఆ కన్ఫ్యూషన్ను పట్టుకుని మీరు దాన్ని పరిశీలించాలి మీకు భయం వేస్తే అక్కడి నుంచి పారిపోకూడదు అక్కడి నుంచి పారిపోయారనుకోండి ఆ భయం భయంలో అలాగే ఉండిపోతుంది మళ్ళీ ఆ సందర్భం వచ్చినప్పుడు మళ్ళీ పైకి ఎందుకు భయం వేసింది అనే దాన్ని పరిశీలించాలి దాన్ని పట్టుకుని దాన్ని పరిశీలించాలి దాన్ని విడిచిపెట్టేయకూడదు అలాగే జీవ మిథ్యనుంది మిథ్యని మీరు పరిశీలించి తెలుసుకోవాలి ఆత్మని తెలుసుకుంటారు మిథ్యని బాగా రాపాడించి దాని తత్వాన్ని బాగా తెలుసుకుంటే ది మోర్ యూ నో అబౌట్ ది కన్ఫ్యూషన్ ది లెస్ యూ బికమ్ కన్ఫ్యూజ్డ్ వెన్ యు నో ఆల్ అబౌట్ ది కన్ఫ్యూషన్ యూ హ్యావ్ లాస్ట్ ది ఎంటైర్ కన్ఫ్యూషన్ ఈజ్ గాన్ అంతే కదండి కన్ఫ్యూషన్ అది దాని అర్థం అది కాబట్టి ఆ భ్రమని మనం అర్థం చేసుకోవాలి ఈ అనేక జీవత్వ భ్రమ ఉంది కదా అది ఎలా వచ్చింది అది ఎలా వచ్చిందో తెలిస్తే దాన్ని బట్ అది పోతుంది అది ఆటోమేటిక్గా ఇది పాము ఎలా అనిపించిందో తెలిసిందనుకోండి పోతుంది అవతలకి అష్టమానం పాము దృష్టి ఉంటుంది జనాలకే ఎప్పుడు పాము దృష్టి పాము దృష్టి ఉంటుంది ఎప్పుడూ పామే ఎందుకంటే అగ్రేరియన్ సొసైటీస్ పాములు ప్రతివాడికి పాము భయం మహారాజుకు కూడా పాము భయం ఉంటుంది కాబట్టి అంచేతనే మనకు సాహిత్యంలో సర్వత్రా పాము కనపడుతూ ఉంటుంది ఫర్ దట్ ఈజ్ వన్ రీజన్ దట్ ఈస్ అనదర్ రీజన్ ఇన్ సర్టెన్ సిచ్యువేషన్స్ శ్రీహరికి అనంత శేషనము ఇత్యాది చెప్పడానికి రీజన్ వేరే ఉంది అక్కడ భయం కారణం కాదు మోస్ట్లీ భయప్రధానంగా మీకు సర్పము మీకు సాహిత్యంలో మత సాహిత్యంలో సర్పం కనపడుతుంది భయం భయప్రధానంగా ఆఖరికి గ్రహణం అంటే పాము కొరికేసింది అన్నది కూడా అలాగే వచ్చింది పాము కొరికేసిందని వీడు అంటాడు తప్ప కప్ప కొరికేసిందనో పిల్లి కొరికేసిందేనో అండవు పాము కొరికేసిందనే అంటాడు అది ఆ స్వతహాగా పాము భయం ఉంది అంచేతనే రజ్జువును చూసినప్పుడల్లా వీడు సర్పభయం వస్తూ ఉంటుంది ఆ కన్ఫ్యూషన్ని మనం అర్థం చేసుకుంటే పోతుందా అనేవే ఆత్మా హ్యాకాశవత్ మరి జీవై ఉదిత జీవులుగా తృతీయ విభక్తికి ఇత్ంభూత లక్షణే తృతీయా జీవులుగా మరి అనేక జీవులుగా ఒకే ఆత్మ భాషిస్తుంది ఎలాగా ఘటాకాశరి వా ఒకే ఆకాశం ఉన్నది ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ నేనున్నాను నేనే కుమ్మరి వాడిని అనుక్కోండు కొద్దిసేపు ఇప్పుడు ఇక్కడ ఉన్నాను ఇది ఎన్ని ఆకాశాలు ఒక ఆకాశం అంతే కదండి ఇప్పుడు ఏం చేశానంటే నా దగ్గర ఒక చక్రం ఒకటి ఉంది ఒక మట్టి ముద్ద తీసుకున్నాను మట్టి ముద్ద తీసుకున్న చక్రం మీద పెట్టి చేతులతోటి దాన్ని దాన్ని అలాగే జాగ్రత్తగా దాన్ని నేను ఆర్గనైజ్ చేసుకొస్తున్నాను చూసుకొస్తే ఒక ఐదు నిమిషాలు అయ్యేప్పటికీ ఒక ఘటన నిర్మాణం ఉంది ఏమండి ఈసారి కొంచెం చిన్న ముద్ద తీసుకున్నా మరి ఇంత పెద్దది ఎందుకని చిన్న ముద్ద తీసుకుని మళ్ళీ నిర్మాణం చేశాను చేసేప్పటికీ ఇంకో ఘటన నిర్మాణం ఉంది ఏమండే ఇది ఘటము ఏ ఇది ఘటము బి ఇంతకుముందు మహాకాశం ఉంది ఇప్పుడు మహాకాశం ఉందా లేదా ఉంది మహాకాశం ఉండగా ఘటాకాశము ఏ దీంట్లో ఉందిగా ఆకాశం చేయి వేలు పెట్టాయి కదా ఘటాకాశము బి రెండు వచ్చాయి బి స్మాలర్ దాన్ ఏ ఏ గ్రేటర్ దాన్ బి ఏ అండ్ బి డిఫరెంట్ ఫ్రమ్ మహాకాశ వచ్చే కదా ఇది ఎలా ఇప్పుడు ఘటాకాశము ఏ స్మాల్ అంటాడు ఘటాకాశము ఏ స్మాల్ కాదు ఘటం స్మాల్ ఘటం బిగ్ ఘటం స్మాలు ఘటం యొక్క బిగ్నెస్ని ఆకాశానికి అంటగట్టాడు బిగ్ ఆకాశాన్ని ఒకటి తీశాడు పక్కకి ఆకాశ నెంబర్ ఏ నెంబర్ ఏ ఏ ఆకాశ ఏ స్మాల్ ఆకాశాన్ని మరొకటి తీశాడు ఘటం యొక్క స్మాల్నెస్ దాన్ని మీ పెట్టి ఆకాశ బి కాబట్టి ఇప్పుడు ఒకే మహాకాశం అది నిజంగా విడిపోయిందా విడిపోలేదు కానీ మన అజ్ఞానం చేత ఒక ఘట ఆకాశము ఏ ఘటాకాశము బి అలా విడిపోయినట్టుందా లేదా ఏమంట ఇప్పుడు మీకు నేను దృష్టాంతం చెప్తాను ఇది అర్థమైంది కదా ఇప్పుడు జీవుడు కూడా ఇలాగే వచ్చాడు అంచేతనే మేము హయ్యెస్ట్ వేదాంతం దగ్గరికి వచ్చేప్పటికి హయ్యెస్ట్ వేదాంతం అంటే వేదాంతమే ఉద్యాల అంటాను నేను వేదాంతం దగ్గరికి వచ్చేప్పటికీ ఈ పుట్టుక పునర్జన్మ ఇవేమీ పిక్చర్లోకి రావు జన్మ లేదంటుంటే అసలు ఈ జన్మే లేదని వీడు అంటుంటే ఇప్పుడు గుడిలో గుడిని మింగి వడికి గుడిలో లింగం లెక్క వీడు అసలు ఈ జన్మకే వీడుకి ఎసరు పెట్టాడు వీడు పూర్వజన్మకి పరజన్మకి గురించి వీడు ఏం మాట్లాడతాడు వాటి వాటిని నిలబడిస్తాడా జన్మ లేదని చెప్పి వాడు ఎనీవే సో ది పాయింట్ ఈజ్ ఇప్పుడు ఈ ఘటనలో నూనె పోస్తా నూనె అన్నా నీళ్ళు అందామనుకుని నూనె అన్నా ఎందుకంటే జిడ్డు కొంత ఉండాలి ఎందుకంటే జీవుడంటే జిడ్డుగా ఉంటాడు ఆసక్తి స్నేహము అని పేరు ఆసక్తి స్నేహము అంటే నూనె అని కూడా అర్థం ఉంది ఈ ఘటల్లో కూడా నూనె పోశాడు దీంట్లో కూడా నూనె పోశా ఏమంటే ఇప్పుడు ఈ ఘటల్లో సూర్యుడు ప్రతిఫలిస్తున్నాడు సూర్యుడు లేకపోతే ఘటము లేదు లేదు సూర్యుడిని బట్టే వచ్చాయి సూర్యుడు ఈ ఘటనలో ప్రతిఫలిస్తున్నాడు ఏమంటే ఈ ఘటనలో నూనె పోస సూర్యుడు ఈ ఘటనలో ప్రతిఫలిస్తున్నాడు ఇప్పుడు మీకు సూర్యుడు పరమాత్మ ఈ ఘటనలో ఉండే సూర్యబింబం పెద్దది జీవా నెంబర్ వన్ ఈ ఘటనలో ఉండే సూర్యప్రతిబింబం చిన్నది జీవా నెంబర్ టూ ఇప్పుడు ఒక పరమాత్మ నుంచి రెండు జీవులు వచ్చారా లేదా ఇంతకుముందు ఎలా అయితే ఒక మహాకాశం నుంచి రెండు చిన్న ఘటాకాశాలు వచ్చాయి మహాకాశం అలా ఉంది ఇంకా రెండు చిన్న ఘటాకాశాలు వచ్చాయి అలాగే ఒకే పరమాత్మ నుండి రెండు జీవులు వచ్చారు బహువచనం వేసుకోండి మూడు ఇక్కడ రెండే ఘటాలు ఉన్నాయి కాబట్టి రెండు అన్నాను నేను మీరు బహువచనం వేసుకోండి ఎందుకంటే జీవైరివోధిత బహువచనం కాబట్టి చూడండి అంటే అర్థం ఏమిటనమాట ఈ ఈ ఘటనలో ఉన్న సూర్యప్రతిబింబము ఈ ఘటనలో ఉన్న సూర్యప్రతిబింబం కంటే పెద్దది ఏమండే ఈ ఘటనలో నీ నూనె కదులుతుంది అనుకోండి ఈ సూర్య ప్రతిబింబము కదులుతూ ఉంటుంది ఈ నూనె కదలటం లేదు ఈ సూర్యప్రతిబింబం స్థిరంగా ఉంది ఇది చలనము ఇది స్థిరము ఇది పెద్దది ఇది చిన్నది ప్రతిబింబం ఏమంటాయి ఈ నూనె కొంచెం కొంచెం కాక నూనె కలరు ఎక్కువగా ఉంది కాబట్టి సూర్యప్రతిబింబం డల్గా కనపడుతుంది ఈ నూనె స్వచ్ఛంగా ఉంది కాబట్టి సూర్యప్రతిబింబం స్వచ్ఛంగా కనపడుతుంది కాబట్టి ఇది పెద్దది ఇది చిన్నది ఇదేమో కదులుతోంది ఇది కదలటం లేదు ఇది ములి మఖిలిగా ఉంది ఇది స్వచ్ఛంగా ఉంది ఇన్ని భేదాలు వచ్చాయి కానీ మీకు నేను ఒక ప్రశ్న అడుగుతా ఈ సూర్యప్రతిబింబము సూర్యుడి కంటే భిన్నంగా ఉందా లేదు ఈ సూర్య ప్రతిబింబం సూర్యుడి భిన్నంగా ఉందా లేదు ఈ ప్రతిబింబము ఈ ప్రతిబింబం కంటే భిన్నం కానీ ప్రతిబింబం మిథ్య సత్యంలోకి రండి ఈ మిథ్యాప్రతిబింబము యొక్క సత్య అధిష్టానము ఈ మిథ్యాప్రతిబింబము యొక్క సత్య అధిష్టానము ఇవి రెండా ఒకట ఒకటి ఆత్మ ఒకటి అయితే ఇది థిరిటికల్గా బాగానే ఉంది ప్రాక్టికల్ కూడా ఇది ప్రాక్టికల్ కాకపోతే వేదాంతానవసరం ఎందుకు ఊరికే ఈ థియరికల్ ఉంది ప్రాక్టికల్ మీరు మీరు పనిచేయండి ఇప్పుడు నేను ఒక టాపిక్ వచ్చింది దీని మీద కొంచెం టైం పెట్టినా నేను అంటాను మళ్ళీ ఇంకో సందర్భంలో కవర్ చేసుకుందాం ఇప్పుడు భర్త భార్య నెలకొని ఉన్నారనుకోండి ఒకళ్ళతో ఒకళ్ళు రిలేట్ అవుతున్నారు మీరు చాలా ఇవాల్వ్డ్ పీపుల్ కాబట్టి మీ దగ్గర చెప్పుకున్నా పర్వాలేదు ఈ రకమైన చర్చ అదే యంగ్ పీపుల్ దగ్గర అప్పుడే మ్యారేజ్ అయిన వాళ్ళ దగ్గర కొంచెం హెజిటేట్ చేయాలి కానీ మీ దగ్గర చెప్పడంలో చాలా ఇవాల్వ్డ్ పర్సన్స్ కనుక చెప్తున్నాను భర్త భార్య ఉన్నారు భర్తకి తన గురించి తన ఒక ఇమేజ్ ఉంది నేను ఫలానావాడిని నేను భర్తని అని ఇమేజ్ ఉంది ఏమంటే అది వాడు ఆత్మస్వరూపుడు ఇమేజ్ మిథ్యది సత్యం కాదది కేవండి దట్ దట్ పాయింట్ ఈస్ దర్వాత వీడికి ఆవిడ గురించి ఓ ఇమేజ్ ఉంది ఏమిటది ఆవిడ భార్య ఈ భార్య అనే ఇమేజ్ సందర్భాన్ని బట్టి మారుతుంది ఇప్పుడు ఇండియాలో ప్రాచీన కుటుంబాలకు చెందిన ఇమేజ్ అనుకోండి ఆవిడ కొంచెం ఒదిగి ముదిగి ఉంటుంది కొంత సేవా అది చేస్తుంది ప్రేమగా అను అను అనుకువగా ప్రేమగా ఉంటుంది అనే ఒక ఇమేజ్ హీజ్ ఎక్స్పెక్ట్స్ ఇట్ దట్ షీ మే డూ ఇట్ షీ మే నాట్ డూ ఇట్ దట్ ఈస్ డిఫరెంట్ బట్ ఎక్స్పెక్టేషన్ అయితే ఉంటుంది దట్ ఈస్ ఆ ఎక్స్పెక్టేషన్ ఇమేజ్ అది సో ఇప్పుడు వీడి దగ్గర ఎన్ని ఇమేజ్లు ఉన్నాయి రెండు ఇమేజ్లు ఉన్నాయి తన గురించి ఇమేజ్ ఆవిడ గురించి ఇమేజ్ ఇంకా ఆవిడ దగ్గరికి వస్తే ఆవిడ దగ్గర ఎన్ని ఇమేజ్లు ఉంటాయి రెండు ఇమేజ్లు ఉంటాయి ఏమండీ ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య సంబంధం ఉంది ఈ సంబంధం ఈ వేటి మధ్య ఉంది సంబంధం ఈ నాలుగు ఇమేజ్ల మధ్య ఆ సంబంధం ఊగిసలాడుతూ ఉంటుంది భేదపూర్వకమైన సంబంధమే ఉంటుంది వీళ్ళ మధ్య ప్రేమ లేదా అని వీరంటారేమో ఉంది ప్రేమ కానీ ఆ ప్రేమ ఎప్పుడుందో అప్పుడు ఇమేజెస్ ఉండవు ఇమేజెస్ లేనిప్పుడే ప్రేమ ఇమేజెస్ వీడు పొద్దునే లేచి కాఫీ తాగుతో కాఫీ తెచ్చిపెట్టు పేపర్ తోతో కాఫీ ఇయ్యనేది గదమాయించాడు అనుకోండి అప్పుడు ఇమేజెస్ ఏ ఉన్నాయి తప్ప ప్రేమే ఉంది అప్పుడు అవి ఏమనుకుంటున్నాయి సరేలా గదమాయిస్తున్నాడు మరి వాడి సందర్భంగా గదమాయిస్తున్నాడని కాఫీ తీసుకొచ్చేస్తుంది షీ వెయిట్స్ ఫర్ హర్ ఆపర్చునిటీ ఇట్ షీ విల్ గెట్ ఈవెన్చువల్లీ షీ విల్ గెట్ ఏదో సందర్భంలో షీ విల్ గెట్ అండ్ షీ విల్ షో దాట్ అట్ దట్ టైం ఇప్పుడు a images madhyana relationship adu it is now oka sandarbhamlo in any given occasion he gets a feeling of love towards her and she reciprocates that love appudu images undavu kaabatta love untundi eppudu images leina appudu images untayi appudu love undadu appudu em untundi co-existence untundi kalisu untaru endukante the alternative kante kalisi undalaniki alternative evdi దానికంటే కలిసి ఉండడంలో లాభం ఎక్కువ ఉంటుంది ఇద్దరికీ కూడా మోర్ కన్వీనియంట్ దీని కాళ్ళు కోఎగ్జిస్టెన్స్ ఉంటారు అలా కోఎగ్జిస్టెన్స్లో ఉంటారు కాబట్టి ఇది కాబట్టి భార్యాభర్త దగ్గర రిలేషన్షిప్లోనే ఇంత ఇబ్బంది ఉంది సపోజ్ భర్త ఉన్నాడు చాలా విశాల హృదయం గలవాడు ప్రేమస్వరూపుడు ఆమెని ఒక స్వతంత్రమైన ఆకాంక్షలు గల ఒక వ్యక్తిగా ప్రేమతో ట్రీట్ చేస్తాడు తప్పిస్తే ఆవిడకి ఒక మూస భార్య అనే మూసలో ఆమెతోటి వ్యవహరించడు ఆమె కూడా అలాగే రెసి ప్రొక్రేట్ చేస్తుంది ఇప్పుడు ఏమిటవుతుందంటే ఈ ఇమేజెస్ నాలుగు ఇమేజెస్ ఉన్నాయి చూసారా వీటి బరువు బాగా తగ్గుతుంది ఆ ఇమేజెస్ యొక్క భారం బాగా తగ్గిపోయి హాగా ఉంటారు ఇద్దరు కూడా ఇద్దరు కూడా ఇద్దరు మంచి ప్రేమించుకున్న ఫ్రెండ్స్ కింద ఉంటారు ఆ తర్వాత ఆ ఇద్దరి మధ్యన ఒక అనుబంధము దే ఆర్స్ టు సెపరేట్ పీపుల్ బట్ దేర్ ఈజ్ ఏ యూనిటీ బిట్వీన్ దెమ్ యూనిటీ బిట్వీన్ యూనిటీ ఇన్ డైవర్సిటీ అద్వైతం సుఖదుఖయోరనుగతం అన్నాడు భవభూతి మహాకవి రాముడు సీత గురించి చెప్తా సుఖంలో అద్వైతం దుఃఖంలో అద్వైతం ఇద్దరు వేరువేరుగా ఉన్నారు తప్ప అయినా కూడా సుఖదుఖాల్లో అద్వైతం ఉంటుంది అవన్నెస్ కాబట్టి ఈ వర్న్నస్సు ఎలా వచ్చింది దేహాన్ని బట్టి వచ్చిందా రాలేదు మనస్సుని బట్టి వచ్చిందా రాలేదు ఈ వర్న్నస్సు అది ఆత్మికమైన ఏకత్వం అది అనుభవాన్ని తెచ్చుకోవాల్సి ఉంటుంది ఏమంటే వీడు భార్యతోటి ఆత్మికమైన ఏకత్వం భార్యకి భర్తకి సంభవం కదా సంభవమే వీళ్ళిద్దరికీ సంతానం కలుగుతుంది ఆ సంతానంతో వీళ్ళకి ఆత్మికమైన అనుబంధం సంభవం కదా ఆ సంతానానికి సంతానంలో ఎక్స్టెండెడ్ ఫ్యామిలీలో ఆత్మికమైన అనుబంధము అంటే దేహాలు భిన్నంగా ఉన్నా మనస్సులు భిన్నంగా ఉన్నా ఆత్మస్థాయిలో ఏకత్వం అనుభవానికి వస్తుందా వేదాంతం చెప్పేది ఏమిటంటే చూడు నావారు పరాయి అనే మాట తీసేసి శత్రుమిత్ర విభాగాలని తీసేసి పాప పుణ్యాత్మ అనే విభాగాలని తీసేసి సకల ప్రాణులలో ఒకే ఆత్మతత్వాన్ని నువ్వు అనుభవానికి తెచ్చుకో నువ్వు నలుగురితోటి అనుభవానికి తెచ్చుకున్న ఐడెంటిటీని మొత్తం యూనివర్స్ అంతటితోటి తెచ్చుకుంటే నువ్వు బ్రహ్మజ్ఞానివి అని చెప్తావు ఇప్పుడు చెప్పండి ఇది ప్రాక్టికల్ అంటారా కాదంటారా ఇట్ ఈస్ ప్రాక్టికల్ ఇట్ ఈస్ నాట్ ఈవెన్ డిఫికల్ట్ మీరేం చేయాల్సి ఉంటుందంటే మీరు మిమ్మల్ని మీరు దేహాభిమానంతో ఉన్నంత కాలము మీకు ఈ ఏకత్వం అనుభవానికి రాదు మీరు ఒక ఇమోషనల్ పర్సన్గా ఇమోషన్స్ తోటి ఐడెంటిఫై అయ్యే పర్సన్గా ఉన్నంతకాలము మీకు ఈ ఏకత్వం అనుభవానికి రాదు మీరు ఒక జ్ఞానము జ్ఞానం అంటే ఇంటలెక్ట్ ఒక ఇంటలెక్ట్ ఐడెంటిఫికేషన్ ఉన్నంతకాలము మీకు ఇది అనుభవానికి రాదు ఏకత్వం మీరు దేహము మనస్సు ఇమోషన్స్ ఇంటలెక్ట్కి అతీతంగా వీటిని ట్రాన్స్జెండ్ చేసి ఆ ఆకాశము వంటి నేను మీకు మనవి చేశాను ఆకాశము వంటి చిద్రూపంగా మీరు నిలిచి ఉంటే మిమ్మల్ని మీరు అలా నిలిచి ఉంటే చాలా సహజంగా మీరు ఇతరులతోటి మీకు ఏకత్వం అనుభవానికి వస్తుంది అంటే ఇప్పుడు దీని పాయింట్ ఏమిటంటే మీకు ఇతరత్వం అనుభవానికి వస్తుందా ఏకత్వం అనుభవానికి వస్తుందా అంటే దీ అదర్నెస్ అనుభవానికి వస్తుందా కనెక్టెడ్నెస్ అనుభవానికి వస్తుందా మీరు దేహ ఇంద్రియ మనహ బుద్ధి వీటితోటి తాదాత్మ్యం చెంది ఉన్నంత వరకు అదర్నెస్ అనుభవానికి వస్తుంది